ఆత్మస్వరూప మనం మొదటి అధ్యాయం భగవద్గీతలో చూస్తున్నాము దానికి చాలా ప్రాశస్యం ఉన్నది పదకొండో శ్లోకం దగ్గర ఆరంభం అవుతుంది సందేహం లేదు కానీ అధ్యాయానికి చాలా ప్రాశస్తం అది ఆ భగవద్గీత అవతరించిన సందర్భాన్ని ఆ కాంటెక్స్ ని మనకి ప్రజెంట్ చేస్తుంది గీత అవతరించినటువంటి సందర్భం అంతేకాకుండా ఆ సందర్భంలో చాలా సింబాలిజం ఉండదు మనం తప్పక గమనించదగినటువంటి అనేకములైన మెటఫర్స్ రూపకములు అని సింబల్స్ మంచివి ఉన్నాయి అవి గమని అవి తెలుసుకోవడం కోసం ఈ మొదటి అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తాం తర్వాత గీతాభాష్యం ఆరంభంలో సంబంధ గ్రంథంలో మొత్తం భగవద్గీత యొక్క విషయ వస్తువునంత చాలా సరళంగా విశ్లేషణ చేస్తా ఎన్నెన్నో అంశాలని వివేకపూర్వకంగా అంటే దేనికి దాన్ని సెపరేట్ చేసి క్లారిటీ ఆఫ్ విషయాలని స్పష్టమైన అవగాహన కలిగించటానికి ప్రయత్నం చేస్తారు సో ఈ విధంగా ఈ భాగము టైం పడుతుంది దీనికి ఏవో కొన్ని యాక్చువల్ గా ఉపదేశం ఆరంభమయ్యేదో ముందు సమ క్లాసెస్ కొనుంది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ చూద్దాము ఇప్పుడు ఏడో శ్లోకం చూద్దాము అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయ కామ సైన్య సంజ్ఞాత్రవీమితే హే ద్విజోత్తమ అన్నది సంబోధన ద్విజ అంటే బ్రాహ్మణుడు అర్థం అక్కడ బ్రాహ్మణుడు అంటే అభిప్రాయం ఏంటంటే ద్విజ ఈ ద్విజ శబ్దానికి రెండు అర్థాలున్నాయి ఒకటి బ్రాహ్మణుడు రెండు పక్షి అని అర్థం రెండు జన్మలుంటాయి ద్విజ ట్వైస్ బోర్న్ అంటారు సో పక్షి ఉందనుకోండి ఒక జన్మేమో గుడ్డు రూపంగా జన్మ రెండవది గుడ్డు నుండి మళ్లీ పక్షరూపం జన్మ రెండు టూ స్టేజ్ బర్త్ వస్తుంది దానికి అని చేత దానికి ద్విజ అని పేరు అలాగే వైదిపులలో కూడా తల్లి గర్భం నుంచి జన్మించటం ఒక జన్మ తర్వాత ఉపనయన సంస్కారాన్ని పొంది గాయత్రి మంత్రోపదేశాన్ని పొందటం దానిని జన్మగా పరిగణిస్తారు అది రెండవ జన్మ కాబట్టి ఎవరైతే ఉపనయన సంస్కారాన్ని గాయత్రి మంత్రోపదేశాన్ని పొందుతారో వారికి అది రెండవ జన్మగా పరిగణించి ద్విజ అనే శబ్దం చేత వ్యవహారం ఉంటుంది సో హే ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులలో శ్రేష్టమైన వాడా అనర్థం నిజానికి ఆయన ఆ యుద్ధరంగంలో ఆయనకి సందర్భం ఏం కాదు ద్రోణాచార్యు మహాభారతంలో అనేక సమస్యలు ఉంటాయి సోషల్ సిచ్యువేషన్ మీరు ఎనలైజ్ చేసి దాన్ని రేషనలైజ్ చేయటం జస్టిఫై చేయటం దానికి కూనుకుంటే అదేవి సెటిల్ అయ్యే మాట కాదండి విజయతను మహాభారతాన్ని ఎలాగ అధ్యయనం చేయాలంటే ఎటువంటి రాగద్వేషాలు పెట్టుకోకుండా వ్యాస మహర్షి ఏ విధంగా చిత్రనాము చేసినాడో ఆ క్యారెక్టర్స్ ని పోర్ట్రే చేసాడు చిత్రించాడో ఆ రకంగా అర్థం చేసుకుని వదిలేసేయటమే దాన్ని ఇంట్లో వీడు కరక్తా వాడు సత్యం అది అసత్యం అని ఇలాగ అది సెటిల్ మాట కాదు ఎందుకంటే చాలా కాంప్లెక్స్ ఎఫ్ఐ కొంతమంది ఆ ప్రయత్నంలో ఉంటారు అందుకోసం నేను చెప్తున్నా ఇక విషయం తెలుసుకోవడం వదిలేయటం హిస్టరీ హిస్టరీ నుంచి మనం నేర్చుకునే గుణపాఠం ఉంటే నేర్చుకుని వదిలేయారు గానీ హిస్టరీ లెక్క ప్రకారంగా కొంతమందిని జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తే ఇట్ జస్ట్ డెంట్ వర్క్ ఎనీవే సో ఆయన సద్బ్రాహ్మణుడు అసలు ధనుర్విద్య నేర్వడమే చాలా విడ్డూరమైన సంగతి ఇక కర్మకాండ ఉపాసన ఆత్మజ్ఞానం ఇవన్నీ వదిలిపెట్టి ఆ ధనుర్విద్యను నేర్చే పద్ధతి అదే అదే సందర్భంలో ఆయనకి ఆయన జీవిత చరిత్ర నాకు పూర్తిగా గుర్తులేదు మహాభారతంలో వస్తుంది ఆయన పని కట్టుకుని వేదాధ్యయనం అది చేసి దాని పక్కన పెట్టి మళ్లీ పని కట్టుకుని తనుర్విద్యం నేర్చుకుని దాంతో బాగా ప్రాక్టీస్ చేస్తారు సో ఇట్ ఈస్ ఏ డివియేషన్ ఫ్రమ్ ది పా ఎనీవే సో బట్ స్టిల్ హీజ్ రెస్పెక్టెడ్ ఫర్ వాట్ హీ ఈ వీళ్ళందరికీ ఆచార్యుడు పైగా దిజోత్తమ నిబోధ అంటే తెలుసు కొను ఇప్పుడు శత్రు పక్షంలో ఉన్నటువంటి వీరులు వాళ్ల యొక్క లక్షణాలు అన్ని తెలుసుకోవడం అయిన తర్వాత మన పక్షాన్ని గురించి కూడా తెలుసుకోవాలి ఇప్పుడు కూడా మనం ఒక వ్యవస్థను చేసేప్పుడు మన వైపు బలాన్ని తెలుసుకుని ఉండాలి ఆ పని చేయకపోతే ఆత్మవిశ్వాసం లేకుండా అయిపోతుంది శత్రు పక్షంలో ఒకవేళ శత్రువు శత్రు అంటే కాంపిటీటర్ అనుకోండి సో శత్రుపక్షంలో శత్రుపక్షాన్ని కూడా తెలుసుకుని ఉండాలి ఇప్పుడు పాకిస్తాన్ యొక్క బలం ఎంత అన్నది మనకు సరైన అవగాహన లేకపోతే వాళ్ళు నదిలేస్తారు దే ఆర్ మోస్ట్ రూత్లెస్ గైల్స్ మనం అలర్ట్ గా వాళ్ళకి వాళ్ళ శక్తిని అంచనా వేస్తూ వాళ్ళకంటే అడుగు ముందు వేసినందుకు సిద్దంగా లేకపోతే దేవి దేవుళ్ డివర్ ది ఎంటైర్ కంట్రీ అంత డేంజర్ ఎనీవే సో ఇక్కడ దుర్యోధనుడు ఏమంటాడంటే మన పక్షంలో ఉండేటువంటి వాళ్లను కూడా మీరొకసారి గమనించండి ఆచార్య అని నిబోధ తెలుసుకునుము ఎవరిని తెలుసు ఏవిటి తెలుసుకోవాలి తాన్న నిబోధ వాళ్లని గురించి తెలుసుకోవలసింది గమనించండి ఏ నర్థం తెలుసుకోండి అంటే వాళ్ళు అంటే ఎవరు ఏ ఎవరైతే అస్మాకం విశిష్ట అస్మాకం మనలో విశిష్ట గొప్పవారు చూడండి తూ అనే పదానికి సంస్కృతంలో చాలా చక్కటి అర్థం ఉంది చాలా గంభీరమైన అర్థంలో వాడుతూ ఉంటారు సో టాపిక్ మార్చి అంతవరకు ఒక టాపిక్ చెప్పి దాన్ని సడన్ గా మార్చి దానికి ఆపోజిట్ టాపిక్ చెప్పేప్పుడు తూ అని వాడతారు తూ అంటే ట్రాన్స్లేట్ చేయాలంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని ట్రాన్స్లేట్ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే అర్థమైన టాపిక్ ని రివర్స్ చేశామన్నమాట సో ఇంతవరకు పాండవుల పక్షంలో ఉండే వీరుల్ని చెప్పి తూ అంటే ఆన్ ది హ్యాండ్ అంటే ఇప్పుడు మన ఉండే వీరుల్ని చెప్తున్నాను అస్మాకం ఏ మనలో సమర్థులు ఎవళ్ళైతే ఉన్నారో తాన్ వాళ్ళని గురించి కూడా నిబోధ తెలుసుకుని మహాత్మా అని ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు నేను మమ సైన్య నాయకా సంతి ఉన్నారు ఎలాగైతే పాండవ సైన్యంలో నాయకులు వీరులు పైన దృష్టి చూసాం మనం ఉన్నారో అలాగే నా సైన్యంలో కూడా సమర్థులు లేకపోలేదు ఉన్నారు మమ సైన్య నాయకా నేను తీసుకొచ్చి అధ్యాహారం చేశాను నా సైన్యానికి కూడా నాయకులు గలదు అవి తాన్ బ్రవీమి వాళ్ళను గురించి చెప్తున్నాను ఎందుకు చెప్పడం అంటే తే సంజ్ఞార్థం తే నీ యొక్క సంజ్ఞార్థం అవగాహన మీకు తెలుసు సం జ్ఞా సమ్ అంటే చక్కని జ్ఞా తెలుసుకుంటారు మీరు ఆచార్యులు ఈ సైన్యాన్ని కూడా రాబోయే రోజుల్లో యుద్ధంలో ముందుకు నాయకులు సేనా సమర్థులు కనుక ఆయన్ని సేనానాయకులుగా చేసి ప్రసక్తి అప్పుడు రాదు భీష్ముడు ఉన్నాడు కదా ఎప్పుడో ఇంకా చాలా రోజుల తర్వాత ద్రోణుడు సేనా నాయకుడు కూడా అవుతాడా చాలా విద్దూరమైన విషయం సో మీరు అన్ని విధాల సమర్థులు కనుక మీకు తెలిసి మన నాయకులు ఎవరో మీకు తెలుసుండాలి సంజ్ఞా మీ యొక్క సమాచారం కోసం మీ ఇన్ఫర్మేషన్ కొరకాయి ने मन सैन्यों ने नायक गमन अ्रोणाचार्यु प्रार्थिस्कम अस्मा कंशिष्टा बोधद्विजोतम काम सैन्य संज्ञा ता ब्रवी कृप्च सौमद मोटमोद पेर भावा तमर भावनी मर्याद की ओं अने భూ సో ద్రోణుణ్ణి ఫస్ట్ తో మాట్లాడేప్పుడు మరి ఆయన పేరే ముందు చెప్పడం న్యాయం మొదటివారు ఈ యుద్దంలో ద్రోణుడు దృష్టద్యుముని చేతిలో మరణిస్తాయి భీష్మశ భీష్ముడు భీష్మ ఆయన యుద్ధంలో మరణించరు ఆయన ఆ అంపశయ్య మీదుండి తర్వాత కాలంలో ధర్మరాజు గారికి ఉపదేశాలు చేసిన తర్వాత ఆయన స్వచ్చంద మరణాన్ని ఆయన పొందుతారు ఇదే ఇక్కడ చెప్పిన పేర్లన్నీ వాళ్ళ వాళ్ల యొక్క హిస్టరీ నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తున్నా కర్ణహ కర్ణుడని అన్నాడే కాదు దుర్యోధనుడు యుద్దంలో అతనేం పాల్గొటం లేదు అతను వాకౌట్ చేసేసాడు సో మన అసెంబ్లీలో అప్పుడప్పుడు వాకౌట్ అంటూ ఉంటారే ఆ రకంగా కర్ణుడు తన అనుచరులతో కలిసి ఈ వాక్ భీష్ముడు నేల కూలిన తర్వాత కర్ణుడు ప్రవేశిస్తాడు సో కానీ ఇన్ ఎనీ కేస్ దుర్యోధన యొక్క లెక్కలో కర్ణుడు కూడా ఉన్నాడు తాత్కాలికంగా పక్కకి తప్పుకున్నా తర్వాత వస్తాయి అసలు యుద్దానికి ముందే వేలలో వీళ్లే కీచులాట పెట్టుకుంటే అది అది తెలివైన పద్దతి కాదు అది ఒక పద్దతిలో ఒక యునైటెడ్గా యుద్దం చేసే పద్దతి అది కాదు నేను మనం మీకు కౌరవుల పక్షంలో సంఖ్యాబలం ఉన్నది కానీ ఆ మొరాళ్ళన్నది ఉంది చూసారా అది తక్కువ వాళ్లలో వాళ్ళకి కీచులాట్లు ఉన్నాయి అలాంటి వాళ్లలో ఈ కర్ణుడు ఒకడు కృపహ సమితింజయ సమితి అంటే యుద్దం సమితింజయ అంటే యుద్దంలో విజయాన్ని పొందేటువంటి కృపశ్చ కృపాచార్యుడు ఆయనకు విశేషణవది ఆయన జరిగిన యుద్దాల్లో ఆయన కొన్ని యుద్దాల్లో పాల్గొన్నాడు గొప్ప ధనుర్విద్యాచార్యుడు కానీ ఏనాడు కూడా ఆయన ఓడిపోలేదు కృపశ్చ సమితింజయ అనిపిస్తుంది కృప అంటే ద్రోణాచార్యుడు బావుమరదేమో అనుకుంటున్నాడు ద్రోణాచార్యుని భార్య కృపి ఆమే అన్నగారో తమ్ముడో వాటెవర్ కృపహ ఆయన ధనుర్విద్యాచార్యుడు తర్వాత అశ్వత్థామా ఇతను ద్రోణాచార్యుని యొక్క పుత్రుడు సో కృపాచార్యుడు మరణించడు యుద్ధంలో ఆయన జీవించే ఆయన పాండవ సైన్యంలో మిగిలినవాడు ముగ్గురు దాంట్లో కృపాచార్యుడు ఒకడు రెండో వాడు అశ్వత్థామ అశ్వత్థామ కూడా మరణించడు వికర్ణ వికర్ణుడు వికర్ణుడంటే దుర్యోధనుడి సోదరులలో ఒకడు వన్ ఆఫ్ ది బ్రదర్స్ చాలా ధర్మబుద్ది గలవాడు ఏదో మొత్తానికి సంథింగ్ ఇస్ యా అతను సౌమదత్తి సోమదత్తుని కుమారుడు సోమదత్త సోమదత్త అపత్యం ఆయన సంతానం ఆయన కొడుకు సో మీకు మొన్న చెప్పాను దశరథకి ఏమొస్తుంది దాశరథి అని వస్తుంది ఆ చిట్టు అకారం వికారంగా వచ్చి మొదటన్న అచ్చుకి వృద్ధు ఎలాంగేట్ చేయాల్సింది సో దా మీద ఉండే అకారం దీర్ఘమైంది ఆ అలాగే ఇప్పుడు అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తే సోమదత్తాకి ఆఖరణు ఇకారం వస్తుంది మొదటి అచ్చుని మీరు ఎలాంగేట్ చేయాలి మొదటి అప్షం ఏమిటి ఓ సకారమే ఉండే ఓ దాన్ని ఎలాంగేట్ చేస్తే ఎంత ఎంత ఎలాంగేట్ చేయగలుగుతారు దాన్ని ఎన్హాన్స్ చేయండి ఓ ని ఎన్హాన్స్ చేస్తే ఏమొస్తుంది ఓ దాన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తే ఏమొస్తుంది ఔ వస్తుంది యూ ఫర్దర్ ఇంకేమి చేస్తారు ఇంకెనాట్ డూ ఎనింగ్ మోర్ దో వృద్ధి అంటే ఎన్హాన్స్ చేయడం ఇప్పుడు ఆ ఉంది దశరథాలో ఆ ఉంది దాన్ని ఎన్హాన్స్ చేయండి దట్స్ ఆల్ సో ఊ ఉందనుకోండి ఓ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేస్తే అవు ఈ ఉందనుకోండి ఏ ఇంకా ఎన్హాన్స్ చేస్తే ఐ అలాగే సో సో సౌ సౌమత్తి అంటే సోమదత్తుని యొక్క కుమారుడు ఆయన పేరు భూరిశ్రవసుడు అని అంటారు సోమదత్తుని యొక్క కుమారుడు ఆయన ఈ సోమదత్తుడు ఈ బంధుత్వం నాకు సరిగ్గా గుర్తులేదు బట్ సబ్హా ఐ ఫీల్ శంతను మహారాజు యొక్క సోదరుడేమో అని నాకు గుర్తు కూర్చోండి శంతను మహారాజు సోదరుడు సోమదత్తుడని ఆ సోమదత్తుని కుమారుడు బోధిస్తువసుడని అలాగేదో గుర్తున్నారు ఐఎం నాట్ వెరీ షూర్ ఎనీవే ఆయన ఒకడు ఆయన కూడా తల సమర్థుడు ఆయన కూడా ఈ కౌరవుల పక్షాన్ని నిలబడి యుద్దం ఈ భూరిశ్రవశుణే సాక్ష్యకి సంహరిస్తాయి అతను కూడా ప్రాణాలు విడిచిపెట్టారు ఆ శ్లోకం అనేసిద్దాం భవాన్ భీష్మ కర్ణశ్చ సమితింజయ అశ్వత్మా వికర్ణ సౌమదత్తిస్తథ అన్యే జ బహవ శూరా मदर्थे चट्टजीताशारदाए को इंका चला मंद अन्हव शूरा विड़ती शूरा कल आसपे संधि సో చ అంటే మరియు అన్యే బలు అన్యే అంటే ఇతరులు బహవహాలామంది యుద్ధ విశారదాహ యుద్ధంలో దిట్టలు విశారదులు అంటే దిట్ట ఆ ఫీల్డ్లో మంచి సమర్థుడు వాటిని విశారదులు అంటారు సో యుద్ధ విశారదా సర్వే వారందరూ కూడా ఇంకా ఫల ముందున్నారు వాళ్ళందరూ కూడా యుద్ధ విశాలద నానా శస్త్ర ప్రహరణా నానా అంటే అనేక విధములైన శ్రములు ప్రహరణ అంటే అస్త్రములు శస్త్రము అంటే చేత్తో పట్టుకుని అలా పట్టుకునే యుద్దం చేసేటువంటి ఆయుధానికి శస్త్రం పేరు సో కత్తి కత్తి శస్త్రముగా వస్తుంది గద ఎదురుకుండా కనపడే లక్ష్యాన్ని కొట్టేదానికి కూడా శస్త్రం అనే పేరు అంటే బాణం కూడా శస్త్రంలోకే వస్తుంది ఇవన్నీ శస్త్రాలు లక్ష్యం అంటే టార్గెట్ ఎదురకుండా ఉన్న సందర్భంలో ఇంకా ప్రహరణ అంటే ఇంకా టార్గెట్ ఎదురకుండా ఉండదు ఎక్కడో దూరంగా ఉంటుంది టార్గెట్ అయినా కూడా యుంచ్ దిస్ థింగ్ ప్రహరణ అంటే ప్రహార యూ లాంచ్ ఇట్ దాన్ని విసిరేస్తాం ఆ కరెక్ట్ డైరెక్షన్ చూసి సరైన వేగంతో విసిరిస్తే అది వెళ్ళి ఆ లక్ష్యాన్ని భేదిస్తుంది దానికి అస్త్రము అని సో అనేక విధములైన శస్త్రములు అస్త్రములు కలిగినటువంటి వారు నానాశ్ర ప్రహరణ అంతవరకు బాగానే ఉంది మదర్థే త్యక్త ఈ వాక్యమే కొంచెం గడబిడ వాక్యం మదర్థే అంటే నా కొరకై విడిచిపెట్టబడిన ప్రాణములు అని అంటున్నాడు ఇంకా ప్రాణాలు వాళ్ళు విడిచిపెట్టలేదు ఇంకా జీవించే ఉన్నారు అయినా కూడా ఇప్పుడు నా కోసం వీళ్లు యుద్దం చేయడానికి వచ్చారు నాకు విజయాన్ని ఇవ్వటం కోసం వచ్చారు అని చెప్పొచ్చు కదా అలా చెప్పకుండగా నా కోసం ప్రాణాలనైనా పోగొట్టుకోవటానికి సిద్దపడి వచ్చారు అని ముందు ఊరికి ముందే అపశకులం మాట మాట్లాడుతున్నాడు మొదర్థే త్యక్త సో అతనికి తెలియకుండా అతని నోటంపట తప్పు మాట ఒక అమంగళమైన పదము వచ్చేసింది సో ఇప్పుడు ప్రారంభించి ముందే మనం మంచిగా మాట్లాడాలి కాని ముందే ఓడిపోతే ఓడిపోతే ఓడిపోతామో అన్నట్టుగా మాట్లాడుకో ఈ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి ఇలాగా పోయిందేలే అని అనకూడదు అలా అన్నారంటే పోయిందండి అలా అనుకుండగా లాస్ట్ మినిట్ దాకా అలా ధైర్యంగా పోరాడుతూ ఉంటే ఏమో కలిసా మనం నెగ్గచ్చు కూడా మొన్న పాఠం చెప్తుండగా అక్కడ తపాకాయిలోవి వస్తే నేనేదో రాజరాజేశ్వరి గార్డెన్ లో వివాహ సందర్భంగా అలాంటిదేదో అని అనుకున్నా అది పాకిస్తాన్ మీద ఇండియా వాళ్ళు నెగ్గిన కారణంగా పీల్చారు వీళ్ళు అసలు నెగ్గే సందర్భం ఏం లేదు నేను అలా అనుకున్నా చూసారా పొరపడ్డాను వీళ్ళు నేను గమనించా ఏది ఎలా నడుస్తుంది గమనించి ఓకే ఇట్స్ ఎ గాన్ కేస్ అని నేను అనుకున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ గాన్ కేస్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్ కెన్ స్వింగ్ ఎనీవే Probably that side, ana nukuna, but then I was proved wrong and I am happy that I was proved wrong. So, kabati, uri ki munde me odi patamu ane ephidu kura ana kodata maan. So madathe chakta jiwa tahana apana, amat nootum pata avikanga indhukana intae, ala indhukana ali intae, suddenly, adharman cheshi vadi ki ephidu kura full confidence onadho, vadi kaa security, inner secure feeling onadho. అధర్మం చేసేవాడు ఎప్పుడు ఇన్సెక్యూర్ గానే ఉంటాడు సో ఉలిక్కిపడుతూ ఉంటాడు భయపడుతూ ఉలిక్కుపడుతూ ఉంటాడు అది అధర్మం యొక్క ప్రభావం అలా ఉంటుంది అదే ధర్మం చేసేవాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఏ టెన్షన్ ఉండదు వాడు మాట్లాడే మాట కూడా అది మనస్సులో ఉండే ప్రసన్నతని సూచిస్తూ ధర్మంలో ఆ మహిమ ఉన్నది సో దుర్యోధన్ పక్షాన ధర్మం లేదు కాబట్టి అతను మాట్లాడే మాటలో ఇటువంటి తప్పు దొరలే అవకాశం ఉంది అనే విధంగా వర్ణిస్తారు కవుడు వ్యాసం యొక్క శ్లోకం అక్కడ ఉన్నది దాని మీద వ్యాఖ్యానం సో మదర్థే త్యక్త నా కొరకై వీళ్లు ప్రాణాలని విడిచిపెట్టేసే ఉన్నారు అంటే దే ఆర్ రెడీ టు డై ఫర్ మై సేక్ దీస్ సేఫ్ మై హీ డీ ఫైట్ ఫర్ మై బిహాఫ్ అని అనొచ్చు నాకు విజయాన్ని చేకూర్చి పెట్టబోతున్నారు అనొచ్చు కదా అలా అనుకుండగా నా కోసం ప్రాణాలను కూడా ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వైహిషుడి సేద సో ఆ రకంగా అతను మాట్లాడిన మాటలో ఒక దోషం మనకు కనపడుతుంది శ్లోకముందాము అన్యే జబూరా మదర్థే త్యక్ జీవిత నానాశస్ప్రహరణ సర్వే యుద్ధవిశారదా అపరం తదస్ బీష్మాదేమాల బలం అంటే సైన్యము అస్మాకం బలం మన సైన్యము ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది వెర్స్ లో సెకండ్ హాఫ్ లో ఏముంది ఏళ్ళ సైన్యం మన సైన్యము వేళ్లం అంటే మన సైన్యము అంటే కౌరవుల సైన్యము దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు కదా సో వేళ్ల సైన్యము అంటే పాండవుల సైన్యం ఓకే మన సైన్యము భీష్మాభిరక్షితం భీష్ముని చేత రక్షించబడుతూ ఉన్నది భీష్ముని సేనా నాయకుడు సేనానాయకుడు అని కాదు సేనానాయకుడు అనేది ఇట్స్ ఏ ఫార్మల్ అప్ాయ్ ఫార్మల్ గా ఒక సేనానాయకుని పెట్టుకోవడం పద్ధతి సో అందుకోసం ఇటువైపు భీష్ముడు ఉన్నాడు అటువైపు దృష్టద్యుమ్డు ఉన్నాడు సేనానాయకుడనే కాకుండా కౌరవ సైన్యంలో మునగాడు ఎవరు అంటే భీష్ముడే అని చేత ఆ కూడా భీష్మ అభిరక్షితం భీష్ముని చేత రక్షింపబడుతూ ఉండే మన సైన్యం ఇంకా మరి వాళ్ల సైన్యమేమిటి భీమాభిరక్షితం భీష్మలో ఉండే షకారం తీసేస్తే భీమా సో భీముని చేత రక్షింపబడుతూ ఉండే సైన్యం సో అంటే ఫైనల్ గా ఇట్ ఈజ్ ఎ ఫైట్ విత్ భీమా ఓన్లీ ఫైనల్లీ దుర్యోధను యొక్క దృష్టిలో ఇట్ విల్ బి ఏ ఫైట్ విత్ భీమా ఫైనల్ గా దట్ విల్ బి ది క్లించింగ్ ఫ్యాక్టర్ నిజానికి సేనాధ్యక్షుడు భీముడు కాదు దృష్టభీముడు బట్ స్టిల్ మెయిన్ పెర్సన్ భీముడు కనుక అటువైపు భీముడు రక్షిస్తున్నాడు సైన్యాన్ని ఇటువైపు భీష్ముడు రక్షిస్తున్నాడు ఇతని అభిప్రాయం ఏమిటంటే భీష్ముడి ముందు భీముడు ఎందుకు పనికిరాడు అని ఒక భావన సో దుచ్ ఈస్ ఇన్ అవే రైట్ అవు తత్ బలం తే ఆ బలము సో మన ఆ బలము ఎటువంటి బలము అంటే భీష్ముని చేత రక్షింపబడే బలము అపర్యాప్తం మన బలము దగ్గర అపర్యాప్తం అనే పదం ఉంది పాండవుల బలం దగ్గర పర్యాప్తం ఇప్పుడు ఈ అపర్యాప్తం అనే పదంలో శ్లేషం ఉంది పర్యాప్తం అపర్యాప్తం శ్లేషం ఉంది ముఖ్యమైన అర్థం ఏమిటంటే అపర్యాప్తం అంటే ఓడింప శని జయించము కానిది మన సైన్యం ఉన్నది దాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు దీన్ని జయించుట శక్యము కాదు ఇప్పుడు పర్యాప్తం అంటే అర్థం ఏంటి జయించుటకు శక్మైనది అని వస్తుంది అపోజిట్ సో వాళ్ల సైన్యం ఉన్నది దానికి భీముడు రక్షణ ఇస్తున్నాడు దాన్ని ఓడించటము సాధ్యమే జయించుట సాధ్యమే అనే అతను అర్థం అతని అభిప్రాయం దాంట్లో మళ్ళీ శ్లేష శ్లేష ఏమిటంటే భీష్ముడు పర్యాప్తం అంటే సమర్థం చాలు చాలుతుంది అనర్థం ఇప్పుడు భోజనం వడ్డిస్త పర్యాప్తం కిమ్ అని అడిగారు అనుకోండి పర్యాప్తం అని చెప్పారనుకోండి పర్యాప్తం కిమ్ అంటే చాలా అని అడిగినట్టు చాలునా అంటే పర్యాప్తం చాలు అని అర్థం ఉంది సో ఇప్పుడు ఆ శ్లేష సెకండ్ మీనింగ్ పన్ సో ఇప్పుడు ఆ అర్థం అప్లై చేసి చూడండి అపర్యాప్తం అంటే చాలదు నేను భీష్మును రక్షిస్తున్నా సైన్యం వాళ్ళకంటే పెద్దదైనా కూడా విజయం దగ్గరకు వచ్చేటికి ఈ భీష్ముడి యొక్క రక్షణ చాలదు సైన్యం యొక్క పెద్ద సైజు కూడా చాలదు అపర్యాప్తం ఇంకా అదర్ సైడ్ చూడండి పర్యాప్తం విధం తూ ఆన్ ది అదర్ హ్యాండ్ చూసారా మళ్ళీ తూ వచ్చింది తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అని అర్థం ఆపోజిట్ సో ఆన్ ది అదర్ హ్యాండ్ భీవుడు రక్షిస్తున్నాడు పాండవుల సైన్యము పర్యాప్తం చాలుతుంది దేనికి చాలును చాలును అంటే సమర్థము అర్థం దేనికి అంటే విజయాన్ని అని అతని నోటంపట అతనికి తెలివి ఉండగా రే పాండవుల యొక్క సైన్యం విజయాన్ని పొందుతుందని భీష్ముల యొక్క సైన్యం పరాజయాన్ని పొందుతుందని సూచించినట్లే ఆయన అంతేతనే ముహూర్తం సమీపిస్తుండగా ఏం మాట్లాడకుండగా కూర్చుంటా ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమొస్తున్నారు మాట్లాడకపోవడము తర్వాత సో ముహూర్తం ముందు ఏం మాట్లాడ అలాగే కామ్ గా ఆ సమయంలో పొరపాటునే అలవాట్లో పొరపాటు ఉన్నట్టుగా ఏదైనా అపశబ్దం నోటెంపట దొరిందనుకోండి అది వినవాలన్న మనస్సుకందరికీ కూడా కష్టం కలిగి బట్ ఆ టైంలో కాముగా ఉండడం అదొక ఎనీవే సో భీముని యొక్క దుర్యోధను యొక్క వచనంలో ఆ దోషం మనకి కల్పం శ్లోకం అందాము అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తా బలం భీమారక్ష అయన యథాభాగమవస్థిత భీష్మేవారక్షన్ భవంతి ందరూ దుర్యోధనుడు ద్రోణాచార్యుని కోరుతున్నాడు సర్వే అయ్యా మీరందరూ అంటే మీరు మిగిలినటువంటి నాయకులు మీరందరూ కూడా ఒక పని చేసి పెట్టాలి ఏమిటా పని భీష్మం ఏవ అభిరక్ష భీష్ముణ్ణి ఎప్పుడూ కాపలా కాసుకో రక్షిస్తూ ఉండాలి అంటే అభిప్రాయం ఏమిటి అంటే భీష్ము యొక్క సామర్థ్యం మీద దుర్యోధను నమ్మకం లేదా అంటే పూర్తిగా అలా కూడా కాదు ఎంటైర్లీ అది కాదు అభిప్రాయం ఎందుకంటే ఈ సైన్యాన్ని వ్యూహంగా రచించి వ్యూహరచన చేసి నిలబెట్టి ఆ తర్వాత యుద్దంలోకి తీసుకువెళ్తారు అని మీకు మనం చేశాను ఆ వ్యూహాన్ని రచించిన సందర్భంలో సేనానాయకుడికి చాలా ప్రముఖమైన సెంట్రల్ పొజిషన్ లో పెట్టారు ఇప్పుడున్న సేనా నాయకులు ఢిల్లీలో కూర్చుని యుద్దాన్ని నడిపిస్తారు ఢిల్లీలోనే ఉంటాం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్మీ చీఫ్ వాళ్ళే యుద్దరంగంలో ప్రవేశించారు బట్ వాళ్ళ రోల్ చాలా క్రూషియల్ రోల్ వాళ్ళు ఢిల్లీలో ఎయిర్ కండిషన్ రూమ్ కూర్చుని వాళ్ళు ఆజ్ఞలు బై టెలిఫోన్ జారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు వాళ్ళకేం పర్వాలేదు అని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కనుక వాళ్ళు ఈ కొన్ని సందర్భాల్లో ఆ యుద్దం జరిగే సందర్భాల్లో వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు కూడా వరుసగా నిద్రపోకుండా అక్కడే ఉండి యుద్ధాన్ని నడిపిస్తారు వాళ్లే జనరల్స్ వాళ్లే నడిపిస్తారు ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ ఇట్ ఎందుకంటే వాళ్ళ యొక్క మీద మొత్తం బెటాలియన్స్ అన్ని మూవ్ అయితూ ఉంటాయి వాళ్ళ డెసిషన్ మీద ఒక బెటాలియన్ అంతా సర్వనాశనం అయిపోయినా అయిపోవచ్చు లేకపోతే విజయమైనా లభించవచ్చు పూర్తిగా వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ ఒక పెద్ద ఆర్మీ త్రీ ల్యాక్ సోల్జర్స్ త్రీ హండ్రెడ్ థౌజండ్ సోల్జర్స్ ఉన్నటువంటి ఒక ఆర్మీ గ్రూప్ ని రష్యా మీదకి పంపిస్తే అక్కడి నుంచి పౌలస్ అని వాళ్ల జనరల్ అతను ఎన్నో రిపోర్ట్స్ పంపిస్తాడు దిస్ ఈజ్ నాట్ పీసిబుల్ ఇక్కడ మంచు వచ్చేసింది ఈ మంచు తుఫానుల్లో ఈ ఆర్మీ దెబ్బతినేస్తోంది ఈ యుద్దంలో విజయం సాధించడం కష్టం మనం స్ట్రాటజిక్ గా వెనక్కి రావడం మంచిది అని పాపం అతను ఎన్నెన్నో రిపోర్ట్స్ టెలిగ్రాఫిక్ రిపోర్ట్స్ పంపిస్తే హిట్లర్ మూర్ఖత్వం చేత నా సైన్యం వెనక్కి రావడానికి వీల్లేదు అనే మూర్ఖత్వంతో ఈ పాసెస్ ఆర్డర్స్ ఎవరంటే నువ్వు అడుగు వేయడానికి వెనక్కి వేయడానికి వీరలేదు ముందుకే వెళ్ళు అని ఇలాగ ఆర్డర్స్ పాస్ చేసి ఆ సైన్యమంతా కూడా లొంగిపోయేట్లా చేస్తాం మూడు లక్షల మందిలో లక్ష వేల మంది మరణిస్తారు మిగతా లక్షా యాభై వేల మంది పట్టుబడి సైబీరియాకి పంపబడతారు ఆ సైబీరియాలో దాంట్లో చాలా మంది మరణిస్తారు ఇంకా మొత్తం సెకండ్ వల్డ్ వారు పూర్తయిన తర్వాత జర్మనీకి తిరిగి వచ్చిన వాళ్ళు పదివేల మంది తిరిగి వస్తారు రెండు లక్షల తొంభై వేల ప్రాణాలు అలాగా అనవసరంగా వ్యర్థంగా వేస్తే పోతాయి అంతా హిట్లర్ చేసినటువంటి డెసిషన్ రాంగ్ డెసిషన్ కాదు సో అదే కరెక్ట్ డెసిషన్ చేసిన సందర్భంలో కూడా ఉంటాయి సో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్లయితే విజయం వాళ్ళని వరిస్తుంది కాబట్టి ఆర్మీస్ ని మూవ్ చేసేటువంటి జనరల్స్ ప్లాన్ చేసి మూవ్ చేస్తారు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మోడర్న్ వార్ఫేర్ లో పూర్వం యుద్దంలో ఈ జనరల్ ఈ కింగ్ పర్సనల్ గా యుద్దరంగంలో ఉండేవాడు ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ఫేర్ ఇప్పుడు ఉన్నట్టు కాదు కాబట్టి ఆ యుద్దరంగంలో ఇతను కూడా ఉంటాడు ఇతన్ని రక్షించడం ఇతను కనుక కూలిపోయాడు అనుకోండి మొత్తం సైన్యం యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మొరేలు దెబ్బతింటుంది కాబట్టి ఇతను అలా స్థిరంగా నిలిచి అసలు పానిపట్టు యుద్దములు మీరు వినే ఉంటారు హిస్టరీ ఇండియన్ హిస్టరీ ప్రాణాసంగా ఏదో ఉంది పానిపట్టు యుద్ధం మొదటి పానిపట్టు యుద్ధంలో అతను ఏనుగు మీదు యుద్దం చేస్తూ అతను చిన్న దెబ్బ వాళ్ళు వేసినటువంటి ఒక ఆయుధం అతనికి తగిలి ఆ గాయానికి కట్టుపట్టుకోవడం కోసం ఏనుగు దిగుతారు దట్ వాజ్ ది మిస్టేక్ ఎప్పుడైతే ఏనుగు దిగాడో పదిహేను నిమిషాలో పది నిమిషాలో ఒక వైద్యుడు కట్టుపట్టి మళ్లీ ఏనుగెక్కి లోపల పెద్ద దవా నల లాగా వ్యాపిస్తుంది వార్త ఏమని ప్రాణాసంగా ఈస్ డెడ్ అని ఏనుగు మీద లేడు కదా ఏనుగు మీద ఉంటే దృఢంగా కనపడుతూ ఉంటాడు ఏనుగు కనపడుతోంది జెండా కనపడుతోంది అతను లేడు ప్రాణాసంగా కూలిపోయాడు పడిపోయాడు చచ్చిపోయాడు అనేప్పటికీ మహారాజు చచ్చిపోతే మనం యుద్దమే వాళ్ళ కోసం చేయాలి వీళ్ళు పలాయనం మొదలు శత్రువులను ఎదిరించి యుద్దం చేయడం మానేసి అలాగే వేరమోహాలు వేసుకుని ఏడుపు మొహాలు వేసుకుని అడిగేస్తుయే ప్రయత్నం చేయడం ఈ విధంగా చేతికి వస్తుందనుకున్న విజయం ఈ ఒక రాంగ్ స్టెప్ మూలంగా చేతను మళ్లీ పది నిమిషాలకి మళ్లీ ఏనుగు మీదకి ఎక్కేపటికి అప్పటికే అంతా చేయి జరిగిపోతుంది ఆల్రెడీ సైన్యం తిరోగమనం ఆరంభిస్తుంది అందరూ పారిపోతారు ఎవరో ఆపలేరు సో ఒక వేవ్ కింద వెళ్ళిపోతారు అతను సంహరింపబడతాడు వాళ్ళందరినీ రివర్స్ చేసే ప్రయత్నం చేసి కూడా వ్యర్థం అవుతుంది ఆ పానిప యుద్ధంలో బాబర్ రావు ఎవడో విన్స్ బై దిస్ ఎయిర్పోర్ట్ సో సేనానాయకుని యొక్క పొజిషన్ చాలా క్రూషియల్ పొజిషన్ భీష్ముడు పాండవులు కూడా భీష్ముణ్ణి కనుక దారి దారిలోంచి అడ్డం తీసేస్తే గానీ పాండవులకు విజయం ఉండదు ఆ సంగతి పాండవులకి తెచ్చు కాబట్టి భీష్ముణ్ణి దారి అడ్డంగా తొలగించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి హే ద్రోణ మీరు నీవు మిగతా వాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ భీష్ముడికి హాని కలగని విధంగా మీరు కాపాడుతూ ఉండాలి ఆయన్ని కాపాడుకుంటూ మనం యుద్దం ఆయన అలాగ నిలబెట్టి ఆయన ఎంత యుద్దం చేసేడో ఏం యుద్దం చేసాడో అది వేరే సంగతి ఆయన పొజిషన్లో ఆయన ఉంటే మనకది ఆనందమే మనకు అది కాబట్టి భీష్ముని రక్షించాలి ఎలా రక్షించటం అయనేషు సర్వేషు అవస్థిత అయనము అంటే వేరు ఒక ఒక భాగము అంశము ఒక అంశానికి అయనము అంటే ఇప్పుడు సంవత్సరాన్ని రెండు భాగాలు చేస్తే ఉత్తర అయనము దక్షిణ అయన ఇట్స్ ఎ పార్ట్ అలాగే సైన్యము ఒక వ్యూహంగా దాన్ని నిర్మాణం చేసి పెట్టినప్పుడు చక్రవ్యూహం ఉందనుకోండి చక్రవ్యూహంలో రిమ్ స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు స్పోక్స్ స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు హబ్బు స్థానంలో సైనికులు నిలబడి ఉంటారు ఆ హబ్ పొజిషన్ లో భీష్కుంటుంటారు మిగతా సైనికులు వేర్వేరు నాయకులని ఆయా పదహారు స్పోక్స్ ఉన్నాయనుకోండి పదహారు నాయకులు ఆ పదహారు సంబంధించినటువంటి సైన్యానికి వాళ్ళు వాళ్లు పూచి అలాగే చుట్టూ ఉన్నదానికి ఇంకో పూచి ఈ విధంగా ఆయా నాయకులు తమ తమ పొజిషన్స్ ని తాము రక్షించాలి తమ పొజిషన్ ఎప్పుడూ కూడా దెబ్బ తగలకుండా చూసుకుంటాం అది వీక్ అవ్వకుండా చూసుకోవాలి సపోజ్ ఒక స్పోక్ దగ్గర వీక్ అయిందనుకోండి అప్పుడు ఆ లోపలికి ప్రవేశించి శత్రుపక్షం వాళ్ళు భీష్మున్నే డైరెక్ట్ గా అటాక్ చేసే అవకాశం సో కాబట్టి అయనము ఆయా స్థానముల వేరువేరు భాగము అయనము ఇస్ భాగము వేర్వేరు భాగములు వ్యూహం యొక్క వేర్వేరు భాగములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింట్లోనూ ఆ నాయకులు ముందే ఫిక్స్ అయి ఉంటుంది ఇంతా కూడా ఫిక్స్ అయి ఉంటుంది ఈ స్థానంలో వీడుంటాడు ఇక్కడ వీడు ఉంటాడు అని అంతా ఫిక్స్ అయి ఉంది ఆ ఫిక్స్ వార్ లాజిస్టిక్స్ దాని ప్రకారంగా నాయకులు ఓవర్ ఇన్ టూజ్ దాసంతో ఈ భాగంలో పెద్ద వారే ఎదుర్కొన్న శత్రువు పెద్ద వీక్ గా ఉన్నాడు ఎవడూ లేడు అని వీడు ఇది వదిలిపెట్టా అక్కడికి వెళ్ళాడనుకున్నాడు వెళ్ళేపటికి ఈ వీక్ పాయింట్ను అవతల వాడు గమనించి అక్కడ దెబ్బతీసి లోపలికి వచ్చేస్తాయి అలా అవ్వకూడదు కాబట్టి ఎవళ్ల స్థానాల్లో వాళ్ళుండి యుద్ధాన్ని పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది ఎవళ్ల స్థానాల్లో వాళ్ళు ఉండి భీష్ముని యొక్క రక్షణ కాంప్రమైజ్ కాని విధంగా మనం యుద్ధం చేయాలి అని దుర్యోధను ద్రోణాచార్యుడికి మనం చేస్తున్నాం అందాము అయనేషు యథాభాగమవస్థిత భీష్మేవారక్షన్ అంతవరకు దుర్యోధన యొక్క సంభాషణ ఆ వాక్యంతో దుర్యోధన యొక్క మాటలు పూర్తాయి ఇంక ఇప్పుడు మళ్ళీ ముందుకు నడుస్తోంది తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచి ఇప్పుడు మనకి భీష్మాచార్యుల యొక్క క్యారెక్టరు చాలా స్ప్లిట్ క్యారెక్టర్ లా కనపడుతుంది స్పిలిట్ పర్సనాలిటీలా కనపడుతుంది ఆయన కౌరవుల సైన్యంలో నిలబడి కౌరవుల పక్షాన చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు పాండవులకి డౌట్ వస్తుంది అయ్య బాబు మనం యుద్ధంలో నెగ్గలమా అని డౌట్ వస్తుంది పాండవుల సైన్యాన్ని తునాతునతలుగా ఛేదిస్తుంది అంత బలమైన యుద్ధం చేస్తుంది బట్ అట్ ది సేమ్ టైం సమ్ టైమ్స్ ఆయన మనస్సులో ఈ యుద్ధం మనకు అవసరమా యుద్ధం నేను చేయాలా పాండవులను చంపేయాలా వాళ్ళ సైన్యాన్ని నేను నాశనం చేయాలా ఈ దుర్యోధనుడికి నేను సపోర్ట్ చేయాలా అని మళ్ళీ ఆదో సందేహం ఈ విధంగా ఈ ప్రయాణం చేయాలా అక్కర్లేదా చేయాలా అక్కర్లేదా అని అప్పుడప్పుడు మనం ట్రబుల్ పడుతూ ఉంటాం చూడండి భీష్మాచార్యుడు ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు ఆయన స్పిరిట్ పర్సన్ ఒకప్పుడు ఆ యుద్దవీరుడు కదా చిన్నప్పటి నుంచి యుద్దాలు బాగా చేసుకున్నవాడు సో యుద్దము సైన్యము ఆయుధాలు అనేప్పటికీ అవు ఉత్సాహంపైకొస్తూ బట్ అట్ ది సేమ్ టైం మనస్సులో ధర్మ భావన ఈ మనం అధర్మం పక్షాన యుద్ధం చేసుకున్నామే ఈ ఎక్కడ ప్రారంభం మనకి అని మళ్ళీ ఒక మనస్సులో ఒక సందేహం ఈ విధంగా డోలాయమాన స్థితిలో ఉంటాడే ఈ రదన్న వాటి ఇప్పుడు ఈ పార్టీని వాళ్ళు ఉంటారు చూడండి ఏ పార్టీలో ఉండాలా మనం ఇంకా తేలకుండగా ఇట ఆట ఇట ఊగిసలాడుతూ ఉంటారు ఆ కేటగిరిలో పక్కనే సో ఎనీవే సో ఆయన ఇప్పుడు ఉత్సాహస్థితిలో ఉన్నాడే కురు వృద్ధ గురు వంశంలో కల్లా పెద్దవాడు వృద్ధ అంటే పెద్దవాడు అని అర్థం ఇప్పుడు ఆ పదప్రయోగం కూడా ముసలివాడు అని అనుకోకూడదు అది ముసలివాడు అంటే అది ఒక అనాదరణి సూచించే పదప్రయోగం అలాంటి పదం కాదు వృద్ధ వృద్ధ అంటే పెద్ద పెద్ద అన్న మాట ఎలా ఉంది ముసలి అనే మాట ఎలా ఉంది చాలా తేడా ఉంది అంటే ఇక్కడ వృద్ధ శబ్దానికి ముదుసలి అని మాత్రం మీరు అనుకోవద్దు ముదుసలి కాదు పెద్దవాడు గురువంశంలో కల్లా పెద్దవాడు జ్ఞానంలో పెద్దవాడు యుద్ధ పరాక్రమంలో కూడా పెద్దవాడు అతను భీష్ముడు ఆయన ఎన్నెన్నో యుద్ధాలను చేసి విజయాన్ని సాధించాడు ఆయన అసలు ఓడిపోవడం అంటే ఏదో జరగడు పరశురాముణ్ణే మహావీరుడు సో ఇంకా అనేక యుద్ధాల్లో ఆయన యొక్క ప్రతాపం అందరికీ తెలుసున్నదే కనుక గురువృద్ధ పితామహ మాకు ఆయన తాత తాత అవుతాడా ముత్తాత అవుతాడా వట్ ఎవర్ సో ఎలాగంటే దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు తండ్రి విచిత్ర వీర్యుడు విచిత్ర వీర్యుని తండ్రి శంతనుడా శంత సో ఇతను విచిత్ర వీర్యుని సోదరుడు అవుతాడు సో పితామహుడు తాత పేరేనా సో పితామహుడు సో ప్రపితామహుడు కాదు పితామహుడే ఆయన ఇప్పుడు ఆయనకు ఒక్కసారి యుద్దవాతావరణం అంతా చూసే పడికి అంతకు ముందున్న నిరుత్సాహం పోయి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది ఆయన యుద్ధానికి వచ్చే ముందు అంతా సందేహమైంది తీరా వచ్చిన తర్వాత కొంత ఉత్సాహం వచ్చింది ఆ ఉత్సాహంతో ఆయన ఏం చేశాడంటే ఒక సింహనాదాన్ని చేశాడు సింహనాదం వినద్య సింహనాదము అంటే యుద్దంలో వార్ క్రై అంటారు యుద్దంలో ఈ పదార్థి యుద్దంలోనూ పెద్ద కేక పొది కేక ఒకటి పెట్టి ముందుకు దూపుతారు ఆ సింహనాథ దాని సింహం ఏం చేస్తుందంటే ఒక గర్జన చేసి ఆ తర్వాత అడవిలో వేటకి బయలుదేరుతారు సో దాని చేతనే ఆ గర్జనకి ఆ నాదానికి సింహనాదము చేయాలి సో అలాగే ఈ వీరులు కూడా పెద్ద కేక ఒకటి వేసి ముందుకు దూపుతారు సో నిజానికి నిన్న ఉన్నట్టు దగ్గర ఈ సైన్యంతో పాటుగా బ్యాండ్ కూడా ఉండేది వాళ్ళకి ఉత్సాహం చేయటం కోసం బ్యాండ్ ఒక రిదిం క్రియేట్ చేసి వాళ్ళ రక్తం ఉరుకులెత్తే ఆ పర్టికులర్ మ్యూజిక్ తోటి ఆ బ్యాండ్ కూడా ఉండేది యుద్ధంతో ఈ శత్రువులు ఈ బ్యాండ్ వాళ్ళని కూడా కాల్చి చంపుతూ ఉండేవారు వీళ్ళు బ్యాండ్ వాహిస్తుంటే వాళ్ళు తుపాకి పెట్టి కాల్చంపేస్తారు దే ఆర్ ఓపెన్ దే ఆర్ సిట్టింగ్ డక్స్ ఫర్ ది ఎనిమీ ఫైర్ అలా ఉండేది సో ఎనీవే ఆ సింహనాదాన్ని చేసి పెద్ద సింహనాదం చేశాడు ఉై వినద్య బిగ్గరగా ప్రతాపవాన్ అలా ప్రతాపశీలు తత్వ పరాక్రమశీలు ఆయన శంఖం దంఖాన్ని తీసి పూరించినాడు చూడండి మీరు గమనించండి పాండవులు యుద్ధాన్ని ఆరంభించలేదు యుద్ధాన్ని కౌరవలే ఆరంభించారు పాండవులు వాళ్ళు యుద్దం అవాయిడ్ చేయడానికే ట్రై చేశారు తీరా ఇంకా తప్పనిసరి సంధి కుదరలేదు రాయబారాలన్నీ ఫెయిల్ అయిపోయాయి యుద్ధరంగంలో చేరారు ఇప్పుడు కూడా దుర్యోధనుడు మనస్సు మార్చుకుంటే ప్లీజ్ ఫ్రీ టు కాల్ ఇట్ ఆ ఇప్పుడు కూడా ఈవన్ నా కానీ ఎందుకంటే పాండవులు యుద్ధం అది మన కల్చర్ అలాంటి వాజ్పేయి గారు మన సైన్యాన్నంతని ోర్డర్ దగ్గర మోహరించి ఆయన యుద్ధం ఆరంభం చేయలేదు మోహరించారు కాబట్టి దార్ అని ఒక వార్నింగ్ ఇవ్వడం కోసం సైన్యాన్ని నిలబెట్టారు తప్పిస్తే యుద్ధం ఆయన మొదలు ఎందుకంటే ఆ సంస్కారం అటువంటిది మన దేశం సంస్కారం ఎదలవాడు మొదలు పెడితే మటుకు వాడి యొక్క అంతంతో మన వైపు నుంచి యుద్ధం మొదలుతారు శాంతి ఎలా ఉండాలి సో ఇప్పుడు కూడా పండవులు మొదలు పెట్టలేదు యుద్ధం కౌరవులే మొదలుపెట్టారు పౌరలు మొదలు పెట్టిన తర్వాత పాండవుల వైపు నుంచి రెస్పాన్స్ ఉంటాయి సో భీష్ముడు కాని మరొకడు కాని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ మ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్టిఫైంగ్ భీష్మ నాకు ఆ ప్రయత్నం నమ్మినవసం అక్కడ ఉన్నదో చూసుకోవటమే మనం ఇదేం భీష్మ సినిమా ఏం కాదు భీష్మ సినిమా అంటే ఆ కథానాయకుడు ఆ భీష్ముడి జస్టిఫై చేయాలి ఎందుకంటే వీడి కథానాయకుడు కనుక ఈజ్ జస్టిఫైంగ్ నాట్ జస్టిఫైంగ్ భీష్మ ఈజ్ జస్టిఫైంగ్ హిమ్ వాడు కీచకును పాత్ర వేస్తే ఆ కీచకు ఇట్ ఈర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్స్ ఇట్ ఈ role హర్షం ప్రో యాక్టివ్ రోల్ భీష్ముడు తీసుకుంటున్నాడు కదా ఆయన ఒకటి పూరించే ఒకదాని చేసే అని ఒక పెద్ద నాదం చేసి ఇదిగో కాసుకోండి నేను వస్తున్నాను మిమ్మల్ని అందరినీ సంహరించేస్తాను అని ఒక సూచన ఇచ్చే విధంగా ఒక నాదాన్ని ఒకదాన్ని చేసి వెంటనే ఎప్పుడైతే శంఖాన్ని పూరించాడో ప్రోయాక్టివ్ భీష్ముడు ఉత్సాహంగా యుద్ధం చేస్తాడా చేయడా ఒక శంక ఎప్పుడు ఉంది దుర్యోధనుడికి అలాంటి భీష్ముడు ఇప్పుడు అందరికంటే ఎక్కువ ప్రోయాక్టివ్ రోల్ ఎప్పుడైతే తీసుకున్నాడో దాంతో దుర్యోధనుడికి మహా ఆనందం కలిగింది సస్య హర్షం సంజనయన్ దశ అంటే దుర్యోధను హర్షమును అంటే గొప్ప ఉల్లాసాన్ని కలిగిస్తూ భీష్మ కూడా అలా చేశాడు భీష్ముడు అలా ఎందుకు చేశారని విమర్శ చేశారు వ్యాఖ్యాతలు విమర్శ చేసి వాళ్ళు అన్నారు అంతకు ముందు రాత్రి శిబిరంలో పెద్ద డిస్కషన్ ఒకటవుతుంది ఆ డిస్కషన్ లో భీష్ముడికి కర్ణుడికి డైరెక్ట్ ముఖాముఖి మాట మాట వస్తుంది కొలన వాళ్ళు ఆ తిట్టుకోవటంలో ఆ కర్ణుడు కోపం వచ్చేసి భీష్ముడు యుద్దం చేసినంత కాలం నేను యుద్దం చేయనని వాక్సవే వాకౌట్ చేసేసే సో ఆ ఒక మాటలో చెప్పాలంటే దుర్యోధను కుడి భుజం వంటి కర్ణుడు తీరా సమయం వచ్చి యుద్దం ఆరంభమయ్యేపప్పటికి యుద్దరంగంలో లేడు ఆ స్థితికి తానే కారణము తను అనవసరంగా కర్ణుని అనవసరంగానో అవసరంగానో వాటెవర్ కర్ణుని దీంతో కర్ణుడు లేపడైపోయాడు దుర్యోధనునికి మనం ఇంకా ఆదిలోనే హంసపాదు అంట ఆ విధంగా యుద్దం ప్రారంభంగానే మనం దుర్యోధను ఒక చిన్న ఇబ్బందిని మనం క్రియేట్ చేసాము అనేటువంటి ఒక చిన్నపి ఆయన మనసులో ఉండిపోయి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఈ సారీ దగ్గరికి నడిచి వెళ్లడం అదంతా కూడా దూరం నుంచి గమనించి తన పొజిషన్ నుంచి గమనించి సరే కానిలే పోనే ఆ విషయంలో మనం దుర్యోధనుడికి నెగిటివ్ గా చేసి కొంత పాజిటివ్ గా ఇంకా నాకు ఆ ఫీలింగ్ ఏం నేను యుద్దం బాగా చేస్తాను అని ఒక మెసేజ్ ఒకటి ఇచ్చినట్టు అవుతుందని అందుకోసం నేను ఒక ప్రోయాక్టివ్ రోల్ తీసుకుని సింహనాదం చేసి శంఖాన్ని పూరించినాడు అని వ్యాఖ్యాతలు ఆ విధంగా చెప్తారు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ శ్లోకం ఉండకుంజన గురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దాపవాన్ శంఖధ్వని అనేది దాని గుండే విశిష్టత దానికొండ మామూలుగా మంగళ